రెండు వందల పదిహేడవ సంకీర్తనం వసుధ చూడపిన్నవాణివలెనున్నవాడు వెసనన్ని విద్యలాను వెలసె విఠలుడూ పరగ నేడు నూట డెబ్బైది ఏడుగురిచేత ఇరవై పాడించుకొన్నాడీ విఠలుడు సరుసనైదు లక్షలిండ్ల జవ్వనపు గొల్లెతల మరగించుకున్నవాడు మరీ విఠలుడూ బత్తి తోడ మీది పాటలు పాడితేను ఇలమోమై తిరిగెనీ విఠలుడు హత్తి తన్నొల్లకపోగానందరి మేడదేవళ్ళ ఎత్తి పాదాలందుచూపెనితడే విఠలుడు గట్టిగా పుండరీకుడుకడు పెట్టిన ఇట్టిక పీటపైనున్నాడీ విఠలుడు అట్టి తానే శ్రీవేంకటాద్రి పాండురంగమున ఎట్టుకొల్చినా వరములిచ్చీ విఠలుడూ